ీ నందగోపకరాయోవిందాయ నమో నమీ ప్రహసిం ప్రియ ప్రేమవీక్షణం విహరణే ధ్యానమంగళం రహసి తం ప్రియ ప్రేమవీక్షణం విహరణ చేనమంగళం రహసి సంవిహృది స్పృశ రహసి సంవిహృది స్పృశ న క్షోభయంతి ప్రహసి ప్రియా వీక్షణం విహరణ ధ్యానమంగళం ఇప్పటి వరకు తొమ్మిది మంది గోపికలు తొమ్మిది కోణాల్లో భగవంతుణ్ణి కీర్తిచ్చినటువంటి అసమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ గోపిక గీతాలని చూచాం ఇప్పుడు పదవ గోపిక ప్రవేశిస్తుంది ఈ పదవ గృ గోపిక స్వామిని ఫోర్త్ లైన్ కుహకా కుహక అంటే కుహకహ అంటే మోసగాడా అని అర్థం బాగుందే కొత్తగా ఈరోజు కుహక అంటే కపటవర్తనుడా అంటే ఒకటి లోపల పెట్టుకొని ఒకటి బయటికి ప్రదర్శించేటువంటి వాడిని కుహక అంటారు అట్లా అడ్రస్ చేస్తూ ఉంది కుహక అయ్యా కృష్ణ ఒక్క మాట విను ప్రహసితం నీ యొక్క నవ్వు ప్రేమవీక్షణం ప్రేమతో కూడినటువంటి నీ చూపు ప్రేమ చూపు విహరణం తే విహరణం నువ్వు విహరించినటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో అవి ధ్యాన మంగళం కాబట్టి వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే మంగళప్రదమైనటువంటి ధ్యానం మాకు కలుగుతూ ఉంది రహసి సంవిధో యా హృది స్పృశ రహసి కాబట్టి ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో హృది స్పృశ మా హృదయాల్ని స్పృశిస్తూ యా సంవిద నీ యొక్క బాసలు ఏవైతే ఉన్నాయో కుహక ఓ కపట వర్తనుడ నో మనహ క్షోభయంతి నో అంటే నహ నహ అంటే మా యొక్క అని అర్థం నో మనహ మా యొక్క మనసులు క్షోభయంతి హి అంటే కలత ఉన్నాయి వ్యధకు గురి హి కదా కాబట్టి ఇవన్నీ కూడాను మమ్మల్ని ఎంతో ఎన్నో బాధలకి గురి చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బాగానే ఉన్నాయి నీ నవ్వు ప్రహసితం నీ విహరణం నీ ప్రేమ చూపులు నువ్వు రహస్యంగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మా హృదయాన్ని స్పృశిస్తూ ఉంటే మా మనసు ఎంత క్షోభ చెందుతూ ఉందో కుహకా హే కపటవర్తుడు లోపల ఒకటి పెట్టుకొని ప్రవర్తించేటువంటి వాడు నీకేం అర్థమవుతుంది ఈ బాధలన్నీ కూడాను కనుక నీకు అర్థం కావాలంటే కృష్ణ నీకు ఎప్పుడూ అర్థం కాదు ఇది ఎందుకని నువ్వు ఒక గోపికవైతే తప్ప నీకు అర్థం కాదు ఇది ఎప్పుడు కనుక మేము పడేటువంటి బాధ ఇది ఎలాంటిది గాయలకి గతి గాయల జానే ఒక దెబ్బ తగిలితే ఆ బాధ ఏంటో దెబ్బ తగిలినడి తెలుస్తుంది కానీ ఇతరులకు తెలిసేటువంటి అవకాశం లేదు కదా కాబట్టి మేము నీకోసం బాధపడుతూ ఉన్నాం గనక మేము క్షోభకు గురవుతూ ఉన్నాం నువ్వు బాధపడ్డానికి నీకు ఇంకో కృష్ణుడు లేడు కదా చెప్పు నీవే కృష్ణుడివి నీవే సదానంద స్వరూపుడివి నీకు ఈ బాధలన్నీ తెలిసేటువంటి అవకాశం లేదు కనుక కుహక అనేటువంటి పథప్రయోగం ఇప్పుడు ప్రహసితం భగవంతుని యొక్క నవ్వు వెరీ బ్యూటిఫుల్ మనం కూడా నవ్వుతాం పడుదామనేటట్టే ఉంటుంది ఇప్పుడు నవ్వు ఏంది ఇది నవ్వా పళ్ళు దోమనట్టే ఉండ్లా ఇప్పుడు బ్రష్ పెట్టే ముందు దీనికి దానికి ఏముంది భగవంతుడు నవ్వితే ఉంది సరేనా మన నవ్వు ఏడుపు లాంటిది భగవంతుడి నవ్వాలి ప్రహసితం ప్రియా ప్రియుడా ఫస్ట్ ప్రియుడా నీ ప్రహసితం నీ నవ్వు ఎట్లాంటిది అంటే అయ్యా ఊహ కారణం స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది అది లైట్ యొక్క నవ్వు స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది కదా అది లైట్ యొక్క నవ్వు స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది అది ఫ్యాన్ యొక్క నవ్వు మొగ్గ వికసిస్తే ముకుళితంగా ఉండేటువంటిది ముడుచుకొని ఉండేటువంటి మొగ్గ వికసించింది అనుకోండి పువ్వుగా అది దాని యొక్క నవ్వు కాబట్టి మొగ్గ నవ్వాలి అంటే అది పువ్వుగా వికసించాలి అని అర్థం కాబట్టి హే భగవాన్ అది వీర ప్రియ ఓ ప్రియుడా నువ్వు అవ్యక్తంగా ఉండేటువంటి వాడివి నువ్వు అవ్యక్త చైతన్యానివి ఈ అవ్యక్తమైనటువంటి చైతన్యం ఏదో అది సృష్టి రూపంలో గనక వ్యక్తం అయితే అది నీ నవ్వు అదే నీ నవ్వు కాబట్టి స్విచ్ వేస్తే లైట్ వెలిగితే అది నవ్వు బల్బుకి కానీ అవ్యక్తంగా ఉండేటువంటి నీవు బీజ రూపంలో ఉండేటువంటి నీవు మొగ్గగా ఉన్నప్పుడు అది విరబూసే అవకాశం లేదు కదా మొగ్గ పువ్వు ఎట్లాగైతే వికసిస్తుందో అంటే అవ్యక్తంగా ఉండేటువంటిది ఏ విధంగా అయితే వ్యక్తమవుతుందో అట్లాగే భగవాన్ నీ యొక్క అవ్యక్తము నుండి అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి నీవు వ్యక్తం కావడం ఏదైతే ఉందో ఎట్లాగూ మొగ్గ పువ్వుగా విరబుసినట్లుగా ఏదైతే ఉందో అది ఈ ప్రపంచం ఈ విశ్వం అందుకే పుష్పహాస కాబట్టి మొగ్గ వికసించినట్టుగా పువ్వుగా వికసించినట్టుగా మొగ్గగా ఉన్నప్పుడు అది ఒక విధంగా ఉంటుంది మొగ్గకు సువాసన లేదు మొగ్గకు ఆకర్షణ లేదు మొగ్గలో మకరంధం లేదు తేనె లేదు మొగ్గ తుమ్మిదల్ని ఆహ్వానించలేదు మొగ్గగా ఉంటుందే కానీ దాంట్లో సువాసన లేదు దాంట్లో మకరంధం తేనె లేదు అది తుమ్మిదల్ని ఆకర్షించను లేదు అదే గనక పువ్వు అయిందనుకోండి మొగ్గ పువ్వుగా మారితే అందులో సువాసన సుగంధం పరిమళం వెదజల్లుతూ ఉంటుంది అందులో తేనె ఉంటుంది గనక పిలవకుండానే తొమ్మిదల వచ్చి దాని మీద వాలుతాయి ఎందుకని తేనె లభ్యమవుతూ ఉంది గనక కాబట్టి అవ్యక్తంగా ఉండేటువంటిది ఏదో బీజ రూపంలో ఏదైతే ఉందో అది ఈ సృష్టికి ముందే ఉందే ఉండేటువంటి ఆది ఆది విజయక లే ఆది విజయక లే ఆది విజయకలే ఆది విజయక ఆది విజయక జగతా వ్యాపని జగతూ అనంత విని జగత తూహి అనంత బువిధ రూప ఘేసి పరి అంతి బ్రహ్మాయకలే పరిఅంతి బ్రహ్మాకలే ఆదికలే ఆది బీజేకలే కాబట్టి నువ్వు ఆది బీజం నీ నుండే వచ్చింది సమస్తం ఒక బీజం నుండి ఎట్లాగైతే పువ్వు వస్తు ఉందో అది కాయవుతూ ఉందో అది మళ్ళీ పండుగ మారుతూ ఉందో దాంట్లో నుంచి మళ్ళీ బీజం ఉత్పన్నమవుతూ ఉందో ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడాను నీ నుండే జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవ్యక్త స్థితిలో ఉండేటప్పుడు పరమాత్మ బీజ రూపంలో ఉంటాడు బీజావస్థ ఇది బీజావస్థ బీజ రూపంలో ఉండేటువంటి స్థితి అదే విరబూసినప్పుడు ఆ మొగ్గే పువ్వు ఎట్లాగైతే అట్లాగే పరమేశ్వరుడు ఈ జగత్తుగా కనిపిస్తూ ఉండాడు అంటే ఈ జగత్ కారణము తానే తానైనా కారణానికి కార్యరూపంలో ఉండేటువంటి జగత్తు తానే కార్యకారణాలు రెండు కూడాను భగవంతుడే గనక అటువంటి భగవంతుడు నవ్వడమే ప్లీజ్ ఈ సృష్టి ఏంటో తెలుసా భగవంతుడు ఒక్కసారి నవ్వితే సృష్టి వెరబూసిందని అర్థం లెస్ ఐ ప్రో ఇట్ ఏదో స్వామీజీ ఏదో కవిత్వం చెప్తున్నాడు అనుకో బాకండి కారణమేంటి పుష్పహాసహ విష్ణు సహస్రనామం భగవంతుడిని ఏమన్నదో తెలుసా విష్ణు సహస్రనామం పుష్పహాస క్లియర్ నా పువ్వు వంటి నవ్వు కలిగినవాడు వ్యాసుడు పువ్వు వంటి నవ్వు కలిగినటువంటి వాడు అంటే ముకులాత్మన స్థితానాం ముకులాత్మన స్థితానాం పుష్పానాం హసవత్ కాబట్టి మొగ్గగా ముడుచుకొని ఉండేవాడు బీజరూపంలో ఉండేటువంటి పరమాత్మ ఎవడో ముకులాత్మనా స్థితానాం పుష్పాణం హసవత్ కాబట్టి బీజరూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి నవ్వితే అది పుష్పం కాబట్టి మొగ్గ విరబోసినట్టుగా పరమాత్మ వ్యక్తరూపం కావడం ఎట్లాగూ ప్రపంచూపేణ వికాసహ ప్రపంచూపేణ వికాస పుష్పహాస కాబట్టి ఈ ప్రపంచ రూపంలో అవ్యక్తంగా ఉండేటువంటి బీజరూపంలో ఉండేటువంటి భగవంతుడు ప్రపంచరూపేణ వికాస అస్సేతి పుష్పహాస కాబట్టి పువ్వులాంటి వాడు అని అర్థం అందుకని ఎట్లాగైతే మొగ్గ విరబూసినప్పుడు పువ్వుగా తయారైనప్పుడు అందులో సుగంధం ఉందో ప్లీజ్ అట్లాగే మొకరంధం ఉందో తేనే అట్లాగే తొమ్మిదలన్నీ కూడా ఆకర్షింపబడతాయో ఈ సృష్టిలో అట్లాగే మనం ఆకర్షింపబడుతూ ఉన్నాం కానీ గుర్తుపెట్టుకోండి పూల రేకులు రాలిపోతాయి వాడిపోతాయి కానీ ఆది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది నేను దీన్ని ఒక పాటలో రాశాను అయ్యా ఇదంతా ఏదో కాదు నీ ఇల్లు అందాల హరివిల్లు నీ ఇల్లు చూచేందుకున్నోచుకో మా కళ్ళు అందాల హరివిల్లు నీ ఇల్లు చూచేందుకు నోచుకో మా కళ్ళు సొంపై ఊరేగింపు నిరంతరము సొంపైన ఊరేగింపు నిరంతరము కన్నలే మానేత్రము కన్నల్లేదెందుకు మానేత్రము అందాల హరివిల్లు నీ ఇల్లు తూచేందుకు నోచుకో మా కళ్ళు మనం ఎట్లాగైతే ఇంట్లో ఉంటామో భగవంతుడు కూడా ఆయన ఇంట్లో ఉండాడు ఏది ఆయన ఇళ్ళు ఈ విశ్వమే ఆయన ఇళ్ళు గనక ఈ విశ్వంలో ఉండేటువంటి వాడు భగవంతుడే కానీ హే భగవాన్ నిన్ను చూచి మేము నేర్చుకోవాలి నీ ఇల్లును చూసి మా ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎందుకని ఒక్కసారి చూస్తే ఇల్లు అంటున్నాం గనక ఆ ఇంట్లో ఏవేవైతే ఉండాలనో అవన్నీ ఈ జగత్తులో కనపడుతున్నాయి చూడు ఊడుపుల్లన్నీ గాలుల కార్యము ఊడుపులను గాలుల కార్యము తడుపులను వానల క్రమము ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము మురియని మనసులు ఏనాటి శాపము మురియని మనసులు ఏనాటి పాపము అందాల హరి విల్లు నీ ఇల్లు చూచేందుకు ఉన్నది అంటే ఇప్పుడు దీన్ని మాట్లాడాలంటే కూడా కొద్ది కష్టంగా ఉంది ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి దేశకాల పరిస్థితులు కొంప చిమ్మేవాళ్ళు ఎవరుండరు ఉండరా ఏమో అబ్బా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూచినటువంటి వ్యవస్థ ఇప్పుడు లేనేలేదు ఉదయాన్నే లేచి చల్లగా అమ్మగారులు చీపుర్లు చేతబట్టుకొని చిమ్ముతూ ఉంటే అంటే ముందు అలా దాన్ని అంతా శుభ్రం చేసేవాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద విశ్వాన్ని ఏ చీపురు తీసుకెళ్ళి శుభ్రం చేయాలి ఊడు గాలుల కాలుల కార్యము గాలులు వీచాయంటే అంత చక్కగా ఊడిచేస్తాయి ఈ ప్రపంచమంతా మీరు కావాలంటే వెళ్ళి చూడండి ఫారెస్ట్కి వెళ్ళి చూడండి కాబట్టి మనం అడివికి వెళ్ళి చూస్తే కూడా అరణ్యాల్లో కూడా శుభ్రంగా ఉంటుంది మన ఇళ్లకన్నా బాగుంటుంది అందుకని అరణ్యాలు మన ఇళ్ళకన్నా బాగున్నాయి కనుక మన ఇళ్ళని అరణ్యాలుగా మార్చుకున్నాం అంతగా ఇంకేయలేదు దట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఉడుపులను కాలుల కార్యము కడుపులను వానల క్రమము కాబట్టి మొదట చిమ్మి ఆ తర్వాత కళ్ళేపి చల్లుస్తారు దాని పేరు కళ్ళేపి ఇప్పుడు ఆ పదం తెలుసో తెలియదు అంటే నీళ్ళు చల్లడం దాన్ని కళ్ళేపి అంటారు సరేనా కాబట్టిలులంతా వచ్చి నీ యొక్క ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటే హే భగవాన్ వానలుంలా తడుపుతూ ఉన్నాయి శుభ్రం చేయడం గాలుల యొక్క కార్యం తడపడం వానల యొక్క క్రమం అది కార్యం ఇది క్రమం కార్యక్రమం ప్రోగ్రామ్ అర్థమవుతుందా ఇది సార్ ఇది నీ ఈ యొక్క ఉండేటువంటి ప్రోగ్రామ్ ఇది ఓడుపుల్లలను నీ గాలుల కార్యము తడుపులను వానల క్రమము ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము అని ప్రతుకులు ఈనాటి పాపము మురియని ప్రతుకులు ఈనాటి పాపము అందాల హరివిల్లు నీ ఇల్లు చూచేందుకు నోచుకో మా కళ్ళు భగవాన్ రాత్రిపూట మనం చూస్తే చెట్లట్లా కదులుతూ ఉంటాయి అదే పున్నమనాటి రాత్రి అయితే పౌర్ణమైతే ఆ చెట్ల ఆకుల మధ్యలో నుంచి వెన్నెల వస్తూ ఉంటే ఆ వెన్నెల అక్కడ పడ్డప్పుడు ఈ ఆకులు అలా కదులుతూ ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసా అక్కడ ముగ్గులు వేసినట్టుగా ఉంటుంది అందమైనటువంటివి నాచురల్ సహజమైనటువంటి ముగ్గులు ఇవి చెడిపోయేటువంటివి కావు ముగ్గుల ముత్యాలు నెలరాజు పుణ్యము మురి అని ఏనాటి పాపము అందాల హరిచేందుకు నోచుకో మా కళ్ళు నేను తెలియకడుగుతాను ఓ మాట దీనికి ఏమన్నా ఖర్చు అల్లని గాలుల్ని అనుభవించడానికి వెచ్చని సూర్యకాంతిని అనుభవించడానికి చందమామ వచ్చినప్పుడు చెట్లు కదులుతూ ఉంటే అక్కడ ముగ్గులు పరిచినట్టుగా కనిపించేటువంటి దృశ్యాలకి ఏమన్నా డబ్బులు అవసరమే టిక్కెట్లు ఏమైనా ఉన్నాయా ఇంత అందాన్ని చూచి చూడు ఉదయం నుంచి ఒక్కసారి సూర్యోదయం అయిందంటే చాలు అసలు అరుణోదయంతోనే ప్రారంభమైపోద్ది సూర్యోదయానికి ముందు వచ్చేటువంటిది అరుణోదయం అరుణోదయం రాగానే ఆ ఎర్రని కాంతి అది ఎర్రదని కూడా చెప్పడానికి అది క్రిమ్సన ఏదని చెప్పడానికి లేదు అదొక విచిత్రమైనటువంటి రంగులో మనకు కనపడుతుంది సూర్యోదయానికి ఆ కలర్ మారుతుంది ఆ సూర్యోదయంలో వాటి యొక్క రంగులు మారుతూ ఉంటే ఆ వృక్ష పత్రాలు ఏవైతే ఉన్నాయో చెట్టల్లో ఉండేటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి రంగు ఒక విధంగా ఉంటుంది పది గంటలకు చూడండి వాటి రంగు మారిపోతుంది కాబట్టి లేత అరిటాకులాగా కనపడతాయి ఆ తరువాత ముదురు ఆకుల్లాగా కనిపిస్తాయి మధ్యాహ్నం ప్రచండ భానుడు ఆకాశంలో వచ్చేటప్పటికీ వాటి యొక్క కలర్సే మారిపోతాయి సాయంత్రం అయ్యేటప్పటికీ రంగులు మారుతూ ఉంటాయి సాయం సంధ్యా సమయంలో నాకనిపిస్తుంది రెండు కళ్ళు సరిపోవడం లేదు భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండు ఈ అందాల్ని చూడ్డానికి అని ఈ సమయ అందుకని దీపజ్యోతిరం నమోస్తితే ఆ సాయం సంధ్యా సమయాన దీపాన్ని వెలిగించేవాళ్ళు పూర్వం ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా దీపాలని ఆర్పేసి సినిమాకి పోతారు అది ఇంకేం లేదు దీపాలు ఆర్పేటువంటి పరిస్థితి వచ్చేసింది కాబట్టి భగవంతుని యొక్క ఇల్లు హే భగవాన్ మొగ్గగా ఉన్నటువంటి బీజరూపంలో ఉన్నటువంటి నీవు పుష్పంగా వ్యక్తమయ్యేటప్పటికీ ఈ విశ్వం ఈ విధంగా గోచరిస్తూ ఉంది అంతేకాదు ఇల్లు అంటే కేవలం ఊడ్చుకోవడం నీళ్లు జల్లుకోవడం కళ్ళేపి జల్లుకోవడం కేవలం ముగ్గులేసుకోవడమే కాదు కదా ఇంట్లో చాలా మంది ఉండాలి పిల్లలు ఉండాలన్నా లేదా కిల్లకిల్ల నవచ్చు ఎగిరే గోవలు కిల్లకిల్ల ఎగిరే గోవలు నీ సదనమున దోగాడు పాపలు అమేజింగ్ కాబట్టి పిల్లలు ఇంట్లో దోగాడుతూ ఉంటారు మీరు ఒక్కసారి ఆకాశంలో చూసి పక్షులు పోతూ ఉంటాయి చూసారా వాటి యొక్క గమనం ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి పరిశీలించండి ఇట్లా పోతూ ఉంటాయి పక్షులు ఇలా పోతూ ఉంటాయి పిల్లలు ఇంట్లో దోగాడుతూ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు అది చూడాలి ఆ సన్నివేశాన్ని చూడాలి అటు దోగాడలేక దోగాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి ఆ బిడ్డల్ని చూస్తే ఎంత ఆనందమో కానీ ఇప్పుడు బిడ్డలు దోగాడుతూనే ఉంటారు భార్యాభర్తలు పేచరు పడుతూనే ఉంటారు ఎక్కడ మన సుఖపడేది ఎక్కడ అంటున్నాను చూడు ఇవన్నీ కూడా నీ దగ్గర కనపడుతూ ఉన్నాయి నీ ఇంట్లో కిల్లకిల్ల నోచు ఎగిరే గోవలు నీ దోగాడు పాపలు ఇంట్లో చిన్నపిల్లలు దోగాడినట్టుగా ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఉంటేనే ఇల్లు అయిపోతే ఇంకెవరు ఉండాలా చుట్టాలు ఉంటుందా కష్టాలు పెట్టడానికి చుట్టే ఋతువు లేతులే నీ ఇంటి చుట్టాలు చుట్టే ఋతువులే నీ ఇంటి చుట్టాలు విరియని చూపులు మా కంటి చాపాలు బిరియనీ చూపులు మాకంటి శాపాలు అందాల హరివిల్లు నీ ఇల్లు చూచేందుకు నోచుకో మా కళ్ళు చుట్టం అనుకోండి అట్లాగే స్థిరపడతాడా చుట్టం కనుక అట్లాగే స్థిరపడేటట్లయితే వాడు రాకముందే మనం ఇల్లు ఖాళీ చేస్తాం కానీ అది కాదు వస్తాడు పోతా ఉంటాడు కాబట్టి ఋతువులు ఉన్నాయి అనుకోండి ఇదిగోనండి శిష్య ఋతువు వచ్చింది ఇదిగోనండి హేమంత ఋతువు వచ్చింది ఇదిగోనండి గ్రీష్మతువు వచ్చింది ఇదిగోనండి వసంత ఋతువు వచ్చింది కాబట్టి ఒక్కొక్క ఋతువు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కాబట్టి మనము పిల్లనిచ్చిన వాళ్ళు వస్తారు పోతారు మనకు పిల్లనిచ్చిన వాళ్ళు ఉంటారు పోతారు ఉండరు ఒకవేళ ఉంటే కూడా వాళ్ళని ఎట్లా పంపించాలనో మనకు తెలుసు ఇదంతా విద్య బ్రహ్మ విద్య ఇది మనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు స్వామీజీ అవసరమే లేదు వీటికి అన్నిటికి కూడా కాబట్టి హే భగవాన్ కిల కెల ఎగిరే గువ్వలు ఆకాశంలో గువ్వలు ఎగురుతూ ఉంటే చిన్నపిల్లలు దోగాడినట్టుగా కనపడతా ఉంది అహా ఏమి ఎంత అద్భుతమైనటువంటి విషయం అట్లాగే ఉచ్చిపోయేటువంటి చుట్టాలు ఎవరు ఋతువులే చుట్టాలుగా కనపడుతున్నది ఏమి ఇల్లయనిది అందాల హరివిల్లు నీ ఇళ్ళు ఇప్పుడు మీ కనెక్షన్ ఏంటో తెలుసా పుష్పహాసహ కదా పూ చిన్న పూలే నవ్వులు సరిపోయిందా పుష్పహాసహ పువ్వు వంటి నవ్వు కలిగిన సరిపోయిందా ఇప్పుడు ఆ నవ్వేంటో ఇవన్నీ ఏదేదో ఊహించి రాసినవి కాదు శాస్త్రమే అట్లా పాటల రూపంలో పెట్టాను ఇంకంతేయలేదు పూ చిన్న పువ్వులే చిరుచీరు ఊరుముల రవములే కమ్మని పలుకులు కాబట్టి వర్షాకాలంలో ఉరుములు మెరుస్తూ ఉంటే అవన్నీ కూడా ఉరుముతూ ఉంటే అవి చక్కని నీ పలుకుల్లాగా మాకు అందుతూ ఉన్నై పూ చిన్న పూలే చీరు చీరు నోవులు ఉరుముల రవములే కమ్మని పలుకులు సెలయేటి కల కలలు రాగాలు సెలయేటి కల కలలు రాగాలు మానవ బ్రతుకులు మాయని గాయాలు మానవ బ్రతుకులు మాయని గాయాలు అందాల హరివిల్లు నీ ఇల్లు చూచెందుకు నోచుకో మా కళ్ళు వింతైన ఊరేగింపు నిరంతరము కన్నలే కన్నల్లేదెందుకో మానేత్రము కన్నల్లేదెందుకు మానేత్రము అందాల హరివిల్లు నీ ఇల్లు ందుకు నోచుకో మా ప్రహసితం ప్రహసి ప్రియ ప్రేమ వీక్షణము విహరణచతే ధ్యాన మంగళము హే భగవాన్ ఇదేని చిరునవు ఇదే చిన్న విషయం కాదు ఇది అట్లాగే నీ ప్రేమ వీక్షణం నువ్వు ఎప్పుడు ఎవరిని చూసినా హే కృష్ణ ప్రేమవిక్షణం అంటే ప్రేమ చూపు ఆ చూపు ప్రేమతో నిండినటువంటి చూపు అందుకని పరమాత్మని విహాయసతిహీ అన్నది శాస్త్రం విహాయసతి విహాయస అంటే విహాయా గతి ఇది విహాయసతి విహాయస అంటే ఆకాశం గతి అంటే గమనం అంటే ఆకాశంలో సంచరిస్తూ ఉండడం చూడండి విహాయసతి ఎవరు ఆకాశంలో సంచరించేది ఆకాశం అంటేనే అవకాశప్రదాతృ ఆకాశ కాబట్టి మనకు అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఆకాశం కాబట్టి ఆకాశంలో సంచరించడం విహాయా గతి విహాయసతి కాబట్టి ఆకాశంలో సంచరించేటువంటి వాడు సూర్యుడు ఇంతకు ముందేమో ప్రహసితం పుష్పహాస పువ్వు వంటి నవ్వుగలిగినటువంటి వాడు ఇప్పుడేంటో తెలుసా ఆయన యొక్క విహారం కూడా మనం చూడొచ్చు ఇది ప్రేమ చూపు సార్ ఇదే ప్రేమ చూపు అందువల్ల ప్రహసితం ప్రియా హే ప్రియుడా ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం ప్రేమ వీక్షణం అది ఎట్లాంటి చూపు ప్రేమచూపు అది ఎట్లా ప్రేమ చూపు ఆకాశములో గతి కదలిక నీ యొక్క కదలిక ఆకాశంలో కనపడుతూ ఉంది కదిలిక ఇక్కడ గమనం భగవంతుని యొక్క కదలిక ఆకాశంలో కనపడుతూ ఉంది ఎట్లా కనపడుతూ ఉందో అంటే సూర్యుని యొక్క రూపంలో ఉండి ప్రపంచాన్ని వీక్షిస్తూ ఉన్నాడు అని అర్థం అది ప్రేమ వీక్షణం వీక్షణం అంటే చూపు కాబట్టి ఎట్లాంటి చూపు అది ఆకాశంలో ఉండేది విహాయసతి ఆకాశంలో గమనం కదులుతూ ఉన్నాడు ఎవరు సూర్య భగవానుడు సూర్యభగవానుడు కదులుతూ ఉన్నాడు చూ కదా అది నీ యొక్క ప్రేమ చూపుంత లోతుగా మాట్లాడుతూ ఉందో ఈ అమ్మాయి ఎందుకని సూర్యమండల అంతస్థ హిరణ్మయ పురుష ఆదిత్య కాబట్టి ఎవరు ఆదిత్యుడు అంటే అంటే ఎవడు అని అంటే ఆదిత్యుడు మనకు సూర్యుడు తెలుస్తూ ఉన్నాడు కానీ సూర్యమండల అంతస్థ కాబట్టి సూర్యమండలంలో ఉండేటువంటి వాడు సూర్యమండలాంతర్వర్తి కాబట్టి ఎవరు ఉండడం వల్ల సూర్యుడు సూర్యుడిగా ఉన్నాడు ఎవరు ఉండడం వల్ల సూర్యునిలో ప్రకాశం మనకు తెలుస్తూ ఉందో దేని ఆధారం చేసుకొని సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ ప్రకాశైక స్వరూపం ఎవరు అని అంటే అది సాక్షాత్ పరమేశ్వరుడే అయ్యా నువ్వు అట్లా ప్రేమవేక్షణం సూర్యుడు లాగా అక్కడ తిరుగుతూ చూస్తూ ఉన్నావు ఇది ప్రేమ నీ ప్రేమ ఎందుకని ఉదయాన్నే ప్రేమతో చూస్తున్నావు ఈ ప్రపంచాన్ని సూర్యుడు రావడం అంటేనే ప్రేమ ఎందుకంటే అదొక ప్రకాశం సూర్య ప్రకాశంతో ఈ విశ్వము నిండినప్పుడే ఇక్కడ పనులన్నీ కూడా జరుగుతాయి మనం ఏ కార్యక్రమం చేసుకోవాలంటే కూడాను సూర్యుని యొక్క ఉనికి అవసరం అదే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనుగ్రహం సూర్యుని రూపంలో పరమేశ్వరుడు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉండాడు కాబట్టి సూర్యుడు ఒక్కసారి వికసించినట్లయితే ప్రపంచమంతా ఒక్కసారి శోభాయమానం అవుతుంది సూర్యుడు కనుక లేడనుకోండి ఒక్క క్షణం అసలు క్రియాశీలత్వమే ఉండదు ప్రపంచంలో అందుకని సూర్యుడు లేనప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటారు ఈ ప్రపంచంలో కాబట్టి సూర్యుని యొక్క ప్రకాశం ఏదైతే ఉందో అది నీ కనుచూపు ఎందుకని సూర్యమండలాంతర్వతే నీవు గనక సూర్యమండల అంతస్థ హిరణ్మయ పురుష ఆదిత్య కాబట్టి ఆ ఆదిత్యుడిలో సూర్యులో ఉండేటువంటి వాడివి నీవే గనక ఒక్కసారి ఆయన చూస్తే సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తే ఆ చూపులో యావత్ ప్రపంచం ఎట్లాగైతే మేల్కొంటూ ఉందో జాగరణలోకి వస్తూ ఉందో హే భగవాన్ అక్కడ సూర్యుడు అలా ప్రకాశించడానికి కారణమైనటువంటి వాడు నీవు గనక విశ్వాన్ని సృష్టించిన వాడివి నీవు ప్రహసితం ప్రియ ఆ విశ్వాన్ని ప్రకాశింపజేసేటువంటి నీవు ప్రేమ వీక్షణం ఆ పదాలకు అర్థాలవి కాబట్టి అంత ఈ జగతే అంత అంత జ్ఞానమయం జగతే అంతా ప్రేమమయం నింగి నేలను కదిపేది వెలుగు నింగి నేలను కలి పేది వెలుగు ఆ వెలుగులోనే అందరి పరుగు నింగి నీలను కలిపేది వెలుగు ఆ వెలుగులోనే అందరి పరుగు వెలుగులకు వెలుగు ఎవరు ఎరుగు అంతా జ్ఞానమయ్య జగతే అంతా ప్రేమమయం నింగి నేలను కలిపేది వేలు చూసారా సూర్యుడు వచ్చాడు ఒక్కసారి చూచాడంటే ప్రేమ విక్షణం ఇప్పుడు ఆకాశంలో ఎక్కడో సూర్యుడు ఉన్నాడు ఇక్కడ మనం ఉన్నాం అది నింగి ఇది ఎన్నేలా రెండిట్టి కలిపేటువంటి వాడు నింగి నేలను కలిపేది వెలుగు ఆ వెలుగులో రిపరు ఆ వెలుగొస్తేనే ఎవరి కార్యమైన ఈ ప్రపంచంలో జరిగేది వాస్తవానికి ఆ వెలుగేది సూర్యుడు యొక్క వెలుగని మనం అనుకుంటున్నాం కాదు సూర్యమండల అంతర్వర్తి సూర్యమండల అంతస్థ హిరణ్మయ పురుష కాబట్టి ఆ ఎవరు సూర్యునిలో ఉంటే సూర్యుడు సూర్యుడిగా ప్రకాశిస్తూ ఉండాడు అది వెలుగులకు వెలుగు ఎవరు ఎరుగు అంతా జ్ఞానమయం ఈ జగతే అంత ప్రేమమయం కాబట్టి ఆ సూర్యులు సూర్యుని నుండి సూర్యునిలో ఉండి ఆయన ఆ ప్రకాశాన్ని మనకు అందిస్తూ ఉండాడంటే ఆ ప్రకాశం ఏదో కాదు ఆయన యొక్క చూపు ఎలాంటి చూపు ప్రేమ వీక్షణం అది ప్రేమతో కూడినటువంటి కాబట్టి అంత జ్ఞానమయంగా కనపడతా ఉంది ఇది ప్రేమవీక్షణం అంత ప్రేమమయంగా కనపడతా ఉంది కాబట్టి ప్రహసితం ప్రియా ప్రేమవీక్షణం విహరణంచతే ధ్యానమంగళం విహరణంచతే కనుక విహరణంచతే ధ్యానమంగళం ఆ భగవంతుని యొక్క విహరణం అంటే ఆయన విహరించినటువంటివి ఉన్నాయి చూచారా అదంతా ధ్యానమంగళం ఎందుకని ధ్యానమంగళం అశుభాని నిరాచష్టనో సంతతి అశుభాల్ని తొలగించేటువంటిది శుభాల్ని కలిగించేటువంటిది స్మృతి మాత్రేణు సాం అది స్మృతి మాత్రేణ ధ్యానమాత్రేణు సాం బ్రహ్మ తన్మంగళం విదు ఇది మంగళకరమైనటువంటి ధ్యానం కాబట్టి అది కల్పిస్తూ ఉంది కనుక నీవు ఇక్కడ ఆడుకున్నటువంటి ఆటలు ఏవైతే ఉన్నాయో క్రీడలు ఏవైతే ఉన్నాయో కృష్ణ అవంతా మాకు ధ్యానావేశాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఇవన్నీ కళ్యాణకరంగా మాకు కనపడుతూ ఉన్నాయి మంగళకరంగా మాకు కనపడుతూ ఉన్నాయి జీవితంలో అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలు ఉంటాయి ఉదాహరణకు మనం ఒక ఇళ్ళు కట్టుకుంటాం గృహప్రవేశం చేస్తాం అది మంగళకరంగా భావిస్తాం బిడ్డలకి పెళ్లిళ్ళు చేస్తాం అది మంగళకరంగా భావిస్తాం సో ఇటువంటి మంగళకరమైనటువంటి కార్యాలు అనేకం చేస్తూ ఉన్నాయి కానీ మంగళాలకు మంగళం సరేనా ఇవన్నీ మామూలు మంగళకరమైనటువంటివి కానీ అసలైనటువంటి మంగళం ఎక్కడుందంటే ధ్యానమంగళం పరమేశ్వరుడు అనుగ్రహించేది మోక్షం మోక్షం ఏదైతే ఉందో అది మంగళకరమైనటువంటిది కనుక హే భగవాన్ రహస్యతం ప్రియ ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యాన మంగళం రహస్య సంవిదో యా హృదయ స్పృశ కాబట్టి రహస్య సంవిధ యా హృది స్పృశ హృది స్పృశ అవన్నీ మా హృదయాన్ని తాకుతూ ఉన్నాయి యా సంవిధ నీ యొక్క ఆ బాసలు ఏవైతే ఉన్నాయో అవి మమ్మల్ని క్షోభయంతి నో మనహ నహా మనహ నహ మా యొక్క మనహ మనస్సుల్ని క్షోభయంతి కలతబెడుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ దాగుడు మూతలు ఆడకుండా అది పాయింట్ ఎందుకని లేకపోతే కుహక అనేటువంటి శబ్దానికి అర్థమే లేదు కపటవర్తనుడా ఎందుకని దాగుడు మూతలు ఆడగా ఇది హైడెన్సి గేమ్ ఎవరిని అడగమన్నా నిన్ను ఆ సూర్యుడులో నేనున్నాను మాకు సూర్యుడు కనపడతాడే గానీ నువ్వు కనపడవు ఇది దాగుడు మూతలు కాబట్టి ఈ సృష్టి ఉంది సృష్టి వెనక ఉండేటువంటి ఆది బీజం నువ్వు సృష్టి కనపడతాదే కానీ ఆది బీజం అయినటువంటి బీజరూపడమైనటువంటి ఈ నువ్వు కనిపించి కనిపించక వినిపించి వినిపించక అనిపించి అనిపించక ఇట్లా మమ్మల్ని బాధించడం ఏదైతే ఉందో ఇది ఎవరు చేస్తారంటే స్ట్రైట్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు చేయరు ఇది కపట భర్తనలు ఉంటారు చూసారా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని అటువంటి వాళ్ళు చేసేది కుహ కాబట్టి ఇప్పుడైనా తెలుసుకో చెప్తున్నాం క్షోభయంతిహి అవి మమ్మల్ని ఎంతో కలతో పెడుతూ నెక్స్ట్ నెంబర్ లెవెన్ చల్లసి చారయన్ పశూన్ నళ్ళి సుందరం నాదతే పదం చలసి య్రజాత్ చారయన్ పశూన్ నళ్ళి సుందరం నాదే పదం శిలతృణాకూరై సీదతి తిన్న శిల తృణాకూరై సీదతి తిన్న కలిలామన తంత గతి చలసి ఎవ్రజా చల్లసి చారయన్ పశూ సుందరం నాదతే నాథా అయ్యా కాంత అంటే ఇంతకుముందే చెప్పాం అభిరూపతమ కాంత ముందు శ్లోకాల్లో వచ్చింది కాబట్టి సుందరమైనటువంటి వాడు ఆకర్షించేటువంటి వాడు అందమైనటువంటి వాడు కాంత మనోహరా అని అర్థం కాబట్టి నాథా మనోహరా వాళ్ళు చెప్తున్నారు చూడండి యత్ వ్రజాత్ యద్వ్రజాత్ జాగ్రత్తగా చూసుకుంటారండి పదాలని యత్ వ్రజాత్ అయ్యా ఎప్పుడైతే వ్రజాత్ వ్రజభూమి నుండి అంటే బృందావనము నుండి చారయన్ పశూన్ పశూన్ గోవుల్ని చారయన్ తోలుకొని వాటితో కలిసి నడుస్తూ చలసి నువ్వు వెళుతూ ఉంటావో గోవుల్ని తోలుకొని నువ్వు పోతూ ఉంటావు కదా ఎక్కడికి పోతావు నువ్వు అడవికి పోతావు చలసి యద్వరజాత్ చారయన్ పశూన్ నడిన సుందరం కాబట్టి కమలములు పద్మములు అంటే అంటే నీ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో నలిన సుందరం నాథా తే పదం తే పదం నలిన సుందరం కాబట్టి నీ యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో నీ పాద పద్మాలు ఉన్నాయో అవి నువ్వు అడివికి పోయినప్పుడు శిల తృణాంకురై శిలా తృణ రాళ్ళు తృణ గడ్డి అట్లాగే అంకురై అంటే పచ్చిక మోసలు ఉంటాయి చూసారా అంటే కొద్దిగా కొద్దిగా మొలకలు వచ్చినటువంటివి ఉంటాయి అవి కాబట్టి నీ యొక్క పాదపద్మాలు చరణ కమలాలు చాలా సున్నితమైనటువంటివి సుకుమారమైనటువంటివి అవి ఆ రాళ్లల్లో ఎందుకంటే చెప్పులు వేసుకోవాలి పరమేశ్వరుడు బృందావనంలో అందుకని ఈరోజు కూడా బృందావనం వెళితే అక్కడ చెప్పులు తీసేసి కారులోనో బస్సులోనో ఎక్కడో పెట్టేసి కేవలం కాళ్ళతో నడిచిపోతూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు కూడా నేను నడిచాను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజుల్లో ఆయన్ని అడవికి పంపించేటప్పుడు బృందావనానికి యశోదమ్మ పిలిచి నాయన కృష్ణ ఇదిగో ఇవి తిను అంటే తీసుకున్నాడట నాయన ఈ మధ్యలో జాగ్రత్త అక్కడ బావులుంటాయి అక్కడికి పోతావేమో అని ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్పింది చివరిలో అన్నదట అడుగు బుజ్జి పాదాలు చిన్న చిన్న పాదాలు బ్రహ్మగడిగిన పాదం అది కదా ఆ పాదాలకి ఇదిగోనైనా ఈ చెప్పులు తొడుక్కొని పోవంటే పరమేశ్వరుడు అట్టాడు ఆ చిన్న వయసులో బాలకృష్ణుడు అమ్మ నాకు అది వద్దే అదేంటి నాన్న ఇవన్నీ ఇస్తే తీసుకున్నావు అది ఎందుకు తీసుకోవు అమ్మ ఆ గోవులకి గడ్డి నాకు నువ్వు ఇచ్చినవి ఉన్నాయి గోవులకి నీళ్లున్న యమునలో నాకు నువ్వు ఇచ్చిన నీళ్లు నేను తాగుతా అమ్మ కానీ వాటికి చెప్పులు లేవు కదా నేను ఎట్లా వేసుకొని పోతాను ఎంత వేదాంతమైనా చెప్పగలను కానీ దీన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలున్నాయా అని అడుగుతున్నా నేను కాబట్టి ఆ పశువులకి పాదరక్షలు లేవు గనక నేను వేసుకోను అన్నటువంటి వాడు పరమేశ్వరుడు గనుక ఆయన బృందావనాన్ని వదిలిపోతూ ఉంటే అందరూ ఏడ్చింది ఒకటి అయితే ఆ గోవులు ఏడ్చింది ఒకటి అందరినీ ఎవరైనా ఓదార్చగలిగారేమో కానీ గోవుల్ని ఎవరు ఓదార్చలేకపోయారు పరమేశ్వరుడే వెళ్ళి వాటిని స్పృశిస్తే అప్పుడు అవి శాంతించాయని భాగవతంలో ఉంది కాబట్టి అక్కడ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ గోవుల్ని ఆయన నడుపుకుంటూ పోతూ ఉన్నాడు సమస్య చూడి నాధా తే పదం చిల తృణాంకరై సీదతీతి సీదతి అంటే బాధపడ్డా కాబట్టి అవి రాళ్ళు నీకు తట్టుకున్నప్పుడు కానీ లేక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ ఆ పచ్చిక మోసులు నీకు తగిలినప్పుడు కానీ వీళ్ళు చెప్తూ ఉన్నారు తే పదం శిల తృణాంకరై సీదతిహ కాబట్టి బాధపడుతూ ఉన్నాం మేము ఎందుకని నీ చరణకమలాలు గనుక తామరల వంటి పాదాలు గనక అవి ఎంత నొచ్చుకుంటాయో అని మేము బాధపడుతూ ఉన్నాం హే కృష్ణ నహ కలీలతాం మనహ కాంత గచ్చతి హే కాంత మనోహర కలీలతాం మనహ మనహ నహ మనహ మా యొక్క మనసు కలీలుతాం గచ్చతి కల్లోలాన్ని పొందుతూ ఉంది వ్యధ చెందుతూ ఉంది అంటే పరమేశ్వరుడు చూడకుండా ఆయన కాబట్టి అందరికీ ఆకర్షణీయంగా ఉండేటువంటిది అందం నువ్వు దేన్నైనా ఎందుకు కోరుతావు చెప్పు నాకు అది కావాలి అని నువ్వు అడిగావంటే అది నిన్ను ఆకర్షించడం వల్ల అడుగుతావు కానీ లేకపోతే అడగవు ఆకర్షించేది ఏది అందమైనది ఆకర్షిస్తుంది దీంట్లో రెండు రకాలు ఆకర్షించేవన్నీ అందమైనవి కాదు నిజమైనటువంటి అందం ఎక్కడుందో అది మనం తెలుసుకోవాలి కాబట్టి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది కాంత అది ఆకర్షణ శక్తి కాబట్టి అది మనల్ని ఆకర్షిస్తూ పోతుంది ఒకవేళ ఆకర్షణే గనక ప్రధానమైతే బాగా అర్థం చేసుకోండి ఆకర్షణే గనక ముఖ్యమైంది అయితే ఈ ఆకర్షణలో ఆ మార్గంలో కూడా చరించే అవకాశం ఉంటుంది ఉంటుంది లేదా ఉండదా కాబట్టి ఏదైతే ఆకర్షిస్తు ఉంటుందో అది అధర్మమైనా కూడా ఆ వైపు పోతాడు కానీ ఆకర్షించేది ఎలా ఉండాలో తెలుసా ధర్మ రూపంలో ఉండాలి కానీ అధర్మ రూపంలో ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఏ యొక్క ఆకర్షణ ధర్మ రూపంలో ఉందో నియతి పరమేశ్వరుని యొక్క రూపంలో ఉందో అది మనల్ని ఆకర్షిస్తుందో చూచారా అది ఈశ్వర భక్తి ఆ ఈశ్వర భక్తిలోనే ఈ నిజమైనటువంటి ఆకర్షణ మనకు దొరుకుతూ ఉంది అని అర్థం కాబట్టి అయ్యా గాయకులు ఎందరో ఉన్నారు కానీ వాళ్ళు కనుమరుగవుతూ ఉన్నారు కాదా బ్రహ్మాండంగా సరస్వతే పాడుతూ ఉందా అని అనిపించింది మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్షి కదా ఇప్పుడు ఆ ఉందా లేదు కానీ గానం ఉందా లేదా యకులు కనుమరుగైపోతూ ఉన్నారు గానం ఉంది ఎంతో శిల్పులు జక్కన్న లాంటి శిల్పులు ఉన్నారు గతంలో ఆ శిల్పులంతా కూడాను పోతూ ఉన్నారు కనుమరుగైపోతూ ఉన్నారు కానీ శిల్పం ఈరోజు కూడా ఉంది చిత్రలేఖనం అద్భుతమైనటువంటి రూపాలను చిత్రించినటువంటి రవివర్మ లాంటి చిత్రకారులు ఉన్నారు వాళ్ళు ఈరోజు లేరు కానీ చిత్రాలు మాత్రం వస్తూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉండినా లేకపోయినా అది వస్తూ ఉన్నాయంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏ శక్తి వాళ్ళలో ఉండడం వల్ల అవి వ్యక్తమవుతూ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు లేకపోయినా కూడాను వేరే వాళ్ళలో వ్యక్తమవుతూ ఉంది ఇది మనోహర హే కంత ఇది ఆకర్షణ ఇది ధర్మబద్ధమైనటువంటి ఆకర్షణ విశ్వాతిశాయి సౌభాగ్యశీలత్వాత్ విశ్వ అతిశాయి విశ్వాతి సాయి ఎట్లాంటి వాడు అని అంటే సౌభాగ్యశీలత్వాత సుందర అది సుందరుడు అట్టే కాబట్టి విశ్వములో ఉండేటువంటి అందమంతా కూడాను ఆయన యొక్క అందమే అంతేకాదు విశ్వాతి సాయి విశ్వాన్ని మించినటువంటి అందం కాబట్టి విశ్వంలో ఉండేటువంటి అందం విశ్వాన్ని మించినటువంటి అందం అది విశ్వం కావచ్చు లేక ఈ విశ్వములో భగవంతుని స్వరూపంగా వచ్చినటువంటి అవతారం కూడా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ అవతారం చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది కానీ ప్రహలాదుడు ఎంత ప్రసన్నంగా ప్రార్థన చేశాడో మనకు సప్తమ స్కందం చూస్తే అర్థమవుతుంది భాగవతంలో ఎందుకని నువ్వు భక్తుడు అయితే సుందరంగా కనపడుతుంది కాబట్టి నడిలో సుందరం నాదతే పదం నాదతే పదం కాబట్టి ఈ జగత్తులో ఏ అందం అయితే ఉందో ఈ అందం అంతా కూడాను అంటే అందాన్ని సృష్టించిన వాడు లేకుండా పోవచ్చేమో గాని అందం ఎక్కడికి పోయే అవకాశం లేదు కారణం ఏమిటంటే సుందర సర్వాతి సౌభాగ్యశీలత్వాత సుందర కాబట్టి అన్నింటినీ మించినటువంటి అందం నీ అందం జగతిలో నీ అందమంతా నీదేనని తెలిసెనులే జగతిలో నీ అందమంతా నీదేనని తెలిసెనులేగాలని నవ్వులుగా వినిపించనులే జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే రవ్వించు రాగాలని నవ్వులుగా వినిపించనులే మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగానే మనసేమో మురిసిపోయే నీ జాడలు తెలియగానే విరిసెను వెన్నెల హృదిలోన నాదిలోనా ఉరిసెను పువ్వులవానా ఏమని తేలి నా భాగ్యము ఎంతని తేలి పేదను కాబట్టి ఆ గోవుల్ని తోలుకొని నువ్వు పోతూ ఉంటే హే భగవాన్ నీ అడుగు జాడలు చూచి మురిసిపోతున్నావు సూర్యుని చూస్తాం మురిసిపోతాం ఆకుల్ని చూస్తాం మురిసిపోతాం పువ్వుల్ని చూస్తాం మురిసిపోతాం కాబట్టి ఇక్కడంతా ఎందుకని మురిసిపోతున్నామంటే అవన్నీ నీ యొక్క అడుగు జాడలుగా మాకు తెలుస్తూ ఉన్నాయి అందుకని ఇంకేం లేదు కాబట్టి నాథా నాథా అంటే భర్త అర్థం నాథ అంటే భర్త అని అర్థం అంటే ప్రపంచస్య అధిష్టానత్వేన ప్రపంచస్య అధిష్టానత్వేన భరణాత్ భర్త కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దీనికి అధిష్టానంగా సబ్స్ట్రాటమ్గా ఆధారంగా ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడు కాబట్టి ఒక భర్త ఉంటే ఆ ఇల్లు భరించబడుతూ ఉంటుంది కదా కాబట్టి అట్లాగే ఈ ప్రపంచం ఏదైతే ఉందో భర్త ప్రపంచస్య అధిష్టానత్వేన భరణార్త్ కాబట్టి దీనికి అధిష్టానంగా ఉండి నువ్వు దీన్ని భరిస్తున్నావు గనక హే భగవాన్ నువ్వు నాథా విశ్వాన్ని భరించేటువంటి వాడివి విశ్వాన్ని ఎట్లా భరిస్తాడు నాయన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ భరిస్తాడంటే మోస్తాడని కాదు ధర్మరూపేణ నియతి నియతి ఆర్డర్ కాబట్టి ధర్మరూపేణ ఈ ధర్మరూపంలో ఈ ప్రపంచాన్ని ఇలా నిలిపినటువంటి వాడు మనవాళ్ళు అంటుంటారు అంతేనా చుట్టూ నీళ్లే భూమికి కదా అవునా భూమి చుట్టూ ఉండేది ఏంటి నీళ్లు తప్ప మీరు అంత మట్టి పెట్టి మట్టిగడ్డ దాన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో పెట్టండి కరిగిపోద్దా లేదు ఒకవేళ చుట్టూ నీళ్లుండ మధ్యలో భూమి ఉంది ఒకవేళ ఇది కరిగిపోతే మనం అరిగిపోతాం అలా కరిగిపోకుండా దాన్ని భరణాత్ దాన్ని భరించేవాడు ఎవరో అతడు పరమాత్మ ఎందుకని అక్కడ ధర్మం ఉంది సైన్స్లోకి నేను ఎంటర్ కావాల్సిన అవసరం లేదు అక్కడ ధర్మం ఉంది ధర్మరూపంలో పోషించేటువంటి వాడు కనుక భర్త నాథా అని అర్థం ఇంకెళ్ళదు ఓకే కనుక నువ్వు ఆ విధంగా వెళ్ళి ఇది భక్తి చూడండి ఎంత భక్తితో కాబట్టి నీకు ఆ శిలలు గుచ్చుకుంటాయేమో తృణాలు గుచ్చుకుంటాయేమో అంకురాలు గుచ్చుకుంటాయేమో అని మా మనసు ఎంతో కలత చెందుతూ ఉంది అంటే పరమేశ్వరుణ్ణి ఎప్పుడు ఆనందంగా ఉంచాలి అనేది భక్తుని యొక్క లక్షణమై ఉండాలి భగవంతుడిని ఎట్లా నువ్వు ఆనందంగా ఉంచుతావు చక్కెర పొంగలితోనా పులిహోరతోనా ధర్మరూపంలో భగవంతుడు ఉన్నాడు గనక ధర్మరూపంలో దైవం ఉంది గనక నువ్వు ధర్మంగా నడుచుకుంటూ ఉంటే భగవంతుడికి నువ్వు సేవ చేస్తూ ఉన్నావు అర్థం ప్రధాన ఇప్పుడు అర్థమైందే కాబట్టి ఆ ఆ ధర్మానికి ఏ గ్లాని ఏర్పడ్డా కూడాను భక్తుడు సహించలేడు భరించలేడు ఎందుకని అది భగవంతుని కష్టపెట్టినట్లే అవుతూ ఉంది గనక కాబట్టి ఆయనకి ఎక్కడ ఆయన పాదాలకి ఏమి ఇప్పుడు పాదం ఎక్కడ ఉంది చెప్పండి పాదోశ విశ్వాభూతాన్ని త్రిపాద సామృతం దివిహి మూడు పాదాలు మనకు కనపడటం లేదు మనకు కనిపించేది ఒకే పాదం అది ఈ విశ్వం కాబట్టి ఈ విశ్వానికి ఆ విశ్వం భగవంతుని యొక్క పాదం గనక ఆయన పాదానికి శిల తృణాంకురై అవి గుచ్చుకుంటే ఆయన ఏ విధంగా అయితే బాధపడుతూ ఉండాడో ధర్మబద్ధమైనటువంటి ఈ ప్రపంచంలో మన వల్ల ఎక్కడ అధర్మం జరగకుండా మనం నడుచుకుంటే ఆయన పాదాలని కష్టపెట్టకుండా ఉన్నామని అర్థం విశ్వాన్ని మనము కష్టపెట్టకుండా ఉన్నామని అర్థం ప్లీజ్ నెక్స్ట్ పన్నెండు ఏ నీలకలై వనరుహానం బిబ్రదావృతం దినపరి ఏ నీలకలైవం బిబ్రదావృతం కన్నరజస్వలం దర్శయన్ముహు కనరస్వలం తర్శయన్ముహు మనసి నస్మర తీరీ తిన్న పరీక్ష నీలకుతై వరరుహనం వనరుహానం బిప్రదావృతం అయ ఈవిడ చెప్తూ ఉంది పన్నెండవ గోపిక ఇంకా ఆరుమందే మిగులు ఉండారు మనకు ఈవిడ ఏమైనా అయిపోయిందంటే ఈవిడ చెప్తూ ఉంది దిన పరీక్షయే దిన పరీక్షయే అంటే రోజుకు పరీక్ష సమయం ఏదో తెలుసాది సాయంకాలం అంటే చీకటి పడబోతు ఉంది గనక దిన పరీక్ష సాయం సమయాన సాయం సంధ్యా సమయాన్ని కాబట్టి సాయంకాల సమయాన నీల కుంతలై నీల నల్లని కుంతలైహి కురులు కాబట్టి భగవంతుని యొక్క కురులు ఆయన యొక్క వెంట్రుకలు ఉన్నాయో అవి వేలాడుతూ ఉన్నాయి నల్లని కురుల చేత వనరు హం బిభ్రతావృతం దినపరీక్ష కాబట్టి ఆ సాయంకాల సమయంలో అంటే సాయంకాల సమయం ఏంటి పశువుని దోలుకొని వస్తున్నాడని అర్థం గోవుల్ని తీసుకొని బృందావనం నుంచి స్వామి వస్తూ ఉంటే వీళ్ళు ఎదురు చూస్తూ ఉండారట ఎప్పుడెప్పుడు చూస్తాం ఉదయం నుంచి ఇప్పటి స్వామి దర్శనం కాలేదు ఎలా ఉంటాడని చూస్తూ ఉంటే నీల కుంతలై ఆ నల్లని కురులు ఆ వెంట్రుకలు ఉన్నాయో అవి పడుతూ ఉన్నాయి దాని చేత ముఖం కప్పబడుతూ అది ఇంకేం లేదు ఆవృతం కప్పబడుతూ ఉందని అర్థం కాబట్టి పరమేశ్వరుని తదేకంగా తదేవ అవలోకయతి దాన్ని అలాగే దర్శించాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్య మధ్యలో ఇవి పడుతూ ఉంటే ఆ ముఖారం చక్కగా కనపడడం లేదండి ఆవృతం ఏది వనరుహానం పద్మము వంటి ముఖం వన పద్మము వంటి ముఖం ఏదైతే ఉందో దిబ్రత్ ఆవృతం బిబ్రత్ ఘనరజస్వలం దానికి తోడుగా గోవుల మధ్యలో వస్తున్నాడు కదా ఘనరజస్వలం ఆ గోధూ గోవులు నడుస్తూ ఉంటే ధూళి లేస్తూ ఉంటుంది ఆ ధూళి చేత ఆయన ముఖం కప్పబడి ఉంది ఇది ఈ గోపిక చాలా ఆధ్యాత్మిక లోత కలిగినటువంటి గోపిక అందుకని ఈవిడంటూ ఉంది అయా సాయం సంధ్యా సమయాన అరణ్యానికి వెళ్ళినటువంటి నీవు అక్కడి నుంచి గోవుల్ని తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో ఈ గాలికి నీ యొక్క కుర్రలు అట్లా కదులుతూ ఉంటే ఆ కుర్రలు అలా వల్ల నీ ముఖం మాకు స్పష్టంగా కనపడడం లేదు ఎందుకని ఆ కుర్రల చేత కప్పబడి ఘనరజస్వలం గోధూళి వేస్తూ ఉంది కదా ఆ గోధూళి అది చేసుకున్న పుణ్యం ఏమిటో కానీ నీ ముఖాన్ని కప్పేసి ఉండయి పౌడర్ అర్థమవుతుంది కాబట్టి ఇటు చూస్తే ఆ నీ కురుల చేత కప్పబడినటువంటి నీ ముఖ పద్మం వైపు చూస్తే గోధూలి చేత కప్పబడినటువంటి నీ యొక్క ముఖ కమలం ఏవైతే ఉన్నాయో దర్శయన్ మోహో నువ్వేం చేస్తాడో తెలుసా మోహోహో మాటి మాటికి దర్శయన్ మాకు చూపుతు. అంటే దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు స్వామి ఎంత హైట్ ఉంటాడో గోవులు ఎంత ఉంటాయి కదా ఆయన ఎంత ఉంటాడు అది ఏచి అందువల్ల ఆ గోవుల మధ్యలో నుంచి ఇట్లొస్తాడట వాళ్ళు అలా చూచేటప్పటికే ఇటు పోతాడు కాబట్టి గోవులను అడ్డం పెట్టుకొని దోబుచ్చులాడుతూ ఉన్నాడు ఇక్కడ కాబట్టి నీ ముఖ పద్మాన్ని నీ ముఖ కమలాన్ని తదేకంగా దర్శించాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్ని విఘ్నాలు నంబర్ వన్ నీ యొక్క కురులు కప్పేస్తూ ఉన్నాయి కనిపించినప్పుడు అంటే ఆయన ఇట్లా వచ్చాడు అనుకోండి అప్ప కనపడుతున్నాడు అనిటప్పటికి అవి అట్లా ఊగుతాయట అంతేగాని ఆయనకే మనలాగా బట్టతలు కాదు అర్థం వస్తుంది ఆ కుర్రులు అలా ఊగుతాయి అందుకని ముఖపద్మం కనిపించదు ఒక్కొక్కసారి ఆ గోధూళి ఏదైతే ఉందో అది ఆయన ముఖపద్మాన్ని కప్పేస్తూ ఉంది గనక కనిపించదు పోని అవి ఉన్నా కూడా చూద్దామంటే ఈయన మధ్య మధ్యలో అటొస్తాడు అట్లొస్తే గోవు కన్నా చిన్నవాడుగా ఉంటాడు గనుక అసలు కనిపించే అవకాశం లేనేలేదు ఘనరజరం దర్శయన్ మోహుహో మోహుహో మాటి మాటికి ఇలా చూస్తూ అలా చూపుతూ దర్శయన్ అలా చూపుతూ చూపుతూ మనసి నస్మరం వీరా యశసి హే వీరా వీరుడా ఓ పరాక్రమవంతుడు పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉండవు మమ్మల్ని ఈ విధంగా ఏడిపిస్తూ ఉండవు ఏడిపించేటువంటి వాడు వీరుడైతే తమరు వీరా ఎందుకని నహా మా యొక్క మనసి మా మనసును స్మరం యచ్చసి స్మరం యసిసి స్మరం అంటే మన్మధుడు కాబట్టి నిన్ను తదేకంగా దర్శించాలనేటువంటి మాకు మాలో ఒక విరహాగ్ని రేపుతూ ఉన్నావు ఈ పనులన్నీ కూడా చేసి హే కృష్ణ కాబట్టి నిన్ను తదేకంగా దర్శించాలంటే ఇవన్నీ అడ్డంకులుగా ఉండాయి ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి సాయంకాలం సమయం దిన పరీక్షయే సాయంత్రం సమయం ఏంటో తెలుసా అది రాత్రికి ఆరంభం రాత్రికి ఆరంభం అంటే రాత్రి కనుక వచ్చింది అనుకోండి మనకి చీకటి వచ్చేస్తుంది అర్థం అంధకారం చీకటి దేనికి సంకేతం తమో సంకేతం చీకటి ఇక్కడ ఇక్కడ త్రిగుణాలు తమో సంకేతం కాబట్టి అనువైనటువంటి కాలం ఇది ఏది చీకటి వ్యాపించడానికి చాలా అనువైనటువంటి కాలం గనక ఇది తమోగుణానికి సంకేతం ఈ తమోగుణం ఏదైతే మనలో ఉందో ఇది పరమాత్మను దర్శించడానికి అవరోధంగా ఉంది నెంబర్ వన్ త్రిగుణాలు పోని రజోగుణం అంటావా అదేంటో తెలుసా ఈ విరహాగ్ని రగిలించడం కాబట్టి నీ వైపు నువ్వు ఇది మన స్మరం స్మరం యచ్చసి నాహ మన కాబట్టి మా యొక్క మనసుని నువ్వు మన్మధుడికిస్తూ ఉండవు అంటే మాలో విరాగ్ని లేపుతూ ఉండవు ఇంకా కనిపించలేదు భగవంతుని ఈ విరహాగ్ని ఏదైతే ఉందో రజోగుణం క్షీణ్ కాబట్టి రాత్రికి ఆరంభం సాయంత్రం గనక దిన పరీక్షయే కాబట్టి ఆ సాయంత్రం సమయం ఏదైతే ఉందో రాత్రికి ఆరంభం గనక అది తమో సంకేతం మాలో ఏ విరహాగ్ని అయితే రెచ్చగొడుతూ ఉన్నావో ఇది రజోగుణానికి సంకేతం ఇక గోధులి పవిత్రమైనటువంటి గోమాత యొక్క పాదధూళి ఏదైతే ఉందో అది సత్వగుణానికి సంకేతం ఈ మూడు గుణాల మధ్య ఒకసారి పాటలో కూడా రాసి ముడుగు నంబులలో నీవు ముక్తుడగా లేదా ముడుగుణంబులలో నీవు ముక్తుడగాలేవా అని పాట వృధా చెయ్యబోకు జన్మము సదరాధునీ జన్మము సదరాధునీ కాబట్టి ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నావో వీటిలో చిక్కుకుపోయాం మనం గుణాలలో చిక్కుకుపోయాం కాబట్టి గుణాలని దాటాలి చాలా లోతైన విషయం ఏం గోధూళి ఉంటేవి గోధూళితో కప్పబడితే కుర్రులు చేత కప్పబడితే చీకటపడితే బాగా ఆలోచించండి ముంగులు కూడా కృష్ణుడే కదా అవునా ముంగురులు కూడా కృష్ణుడే కాని ఎగ్జాక్ట్లీ కృష్ణుడు ముంగురులు కాదు గోధూళి కూడా కృష్ణుడే కానీ కృష్ణుడు గోధూళి కాదు బాగా అర్థం చేసుకోండి కాబట్టి సత్వగుణం కృష్ణుడే కానీ కృష్ణుడు గుణాలలో లేడు రజోగుణం కృష్ణుడే కానీ కృష్ణుడు గుణాలలో లేడు సత్వగుణం కాబట్టి సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నువ్వు అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు ఇవన్నీ కృష్ణుడే కానీ కృష్ణుడు మాత్రం ఇవి ఏవి కాదు అనేటువంటి సత్యం ఇప్పుడు అవి ఉంటే నీకే నష్టం ram ram jaya raja ram ram ram jaya sita ram ram ram jaya raja ram ram ram jaya sita ram ram ram jaya రమ సీతారా రమ రాజా రమ రమ సీతారా రమ రాజ రమ రమ సీతారా ఉంటే ఏమి అంతకపోతే మంటలు మాయలు మనిషికి లేవు ఉంటే ఏమి అంతకపోతే మంటలు మాయలు మనిషికి లేవు ఎక్కడ ఆకాశము అంటుటకి ఊవదు అవకాశము ఎక్కడ లేదు ఆకాశము అంటుటకి అవకాశము ఆత్మ ఎప్పుడు అసంగము ఆత్మ ఎప్పుడూ అసంగము ఎందుకు నీకు గుణసంగము ఆత్మయేప్పుడు అసంగము ఎందుకు నీకో గుణసంగో ఉంటేనేమి అంటకపోతే మంటలు మాయలు మనిషికిలే లే చీకటి ఉంటే ఉండని ఎందుకని చీకటి కూడా కృష్ణుడే కానీ కృష్ణుడు చీకటి కాదు బ్యూటీ అది అర్థం చేసుకునేటువంటి పద్ధతి కాబట్టి ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నవో ఈ త్రిగుణాల మధ్యలో గుణాతీతుడైనటువంటి పరమాత్మని నేను దర్శించలేకపోతున్నాను అని ఆ గోపిక బాధపడుతూ ఉంటే దాని అంతరార్థమేంటో తెలుసా అమ్మ పరమ పరమేశ్వరుణ్ణి గుణాలు కప్పలేవు అర్జున గుణానితానతీర్థ్యాత్రే గుణాీ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్తోమృతమశ్ను విముక్త అమృతం అశ్ను పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగంలో చెప్తాడు హే అర్జున ఈ దేహము ఆవిర్భవించడానికి దేహ సముద్భవాన్ కాబట్టి దేహి దేహ కాబట్టి దేహి ఆత్మ అయినటువంటి నీకు ఈ దేహం కలగడానికి గుణాన్ ఏతాన్ ఏతాన్ గుణాన్ ఏవబి త్రీన్ మూడు కాబట్టి ఆ మూడు గుణాలని అతీత అతిక్రమించి వాటిని గనక దాటిపోయినట్లయితే గుణాతీత స్థితికి గనక నువ్వు జన్మ మృత్యు జరా దుఃఖయే కాబట్టి జన్మ లేదిక జన్మ లేదు గనక మృత్యువు లేదు ఆ మధ్యలో వచ్చేటువంటి జరా ముసలితనము లేదు జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త వాటి నుంచి విడిపడి అమృతం అశ్నుతే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు కాబట్టి ఈ గుణాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటే ఉండని వాటి వల్ల నీకేమీ లేదు ఆ గుణాలని ప్రకాశింపజేసేటువంటి వాడు కూడా పరమేశ్వరుడే ఆయన గుణాతీతుడు క్లియర్నా ఇప్పుడు సూర్యుడు లేడు అంటున్నాను అయ్యా బంగాళాఖాతంలో ద్రోణి కాబట్టి అంత మేఘావృతం అయిపోయింది ఆకాశం తెలంగాణలో సూర్యుడు కనిపించడం లేదు అంటే మేఘ మేఘావృతం ఉంది సూర్యుడు కనిపించడం లేదు అంటే సూర్యుడు లేడని నీ భావమా సూర్యుడే లేకపోతే మేఘం ఎట్లా కనిపిస్తూ ఉంది నీకు మేఘం కనిపిస్తూ ఉండడంలోనే నీకు సూర్యుడు ఉన్నాడని అర్థం గుణాలు తెలియడములే గుణాతీతరైనటువంటి పరమేశ్వరుడు ఉండడం వల్లే ఈ గుణాలు తెలుస్తూ ఉన్నాయి గనక గుణాలు ఉంటే ఉండని ఉంటేనేమి అంటకపోతే మాయలు మంటల మనిషికి లేవు ఎక్కడ లేదో ఆకాశం అంటుటకివ్వదు అవకాశం కాబట్టి నువ్వు ఈ ఆయన దుమ్ముంది ధూడిగా ఉంది గోధుడి ముఖాన ముంగురులు ఉన్నాయి ఇవన్నీ నీకెందుకయ్యా ఎందుకని ఆయన ముంగులకు పరిమితం కాదు ఆయన గోధువుకి పరిమితం కాదు సమస్తానికి ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి పరమేశ్వరుడు కాబట్టి అవి వస్తే ఉండవే రానీదైన పోనీ ఎంత రానీయేదీనా రానిది పోని మహిమా రానీయేదైన పోనీ రానిది పోని మహిమా దానిని మరచూటరమా కాబట్టి కేవలం కుర్రులు కమ్మేశాయని గోధూలి నింపేసిందని నువ్వు ఆయన మహిమను మరిచిపోతావా ఇవి కప్పగలవా సమస్తంలో నిండి నివిడీకృతమైనటువంటి పరమాత్మని గోధూలి కప్పేది ఏంటి ముంగుళ్ళు కప్పేది బాగా అర్థం చేసుకో రాని ఏదైనా పోనీ ఎంతైనా రానిది పోనిది మీ మహిమా దానిని మరచూటరమా ఇష్టం ఉన్నా కానీ కష్టమైతేనే మీ ఇష్టమున్నా కానీ కష్టమైతే నీ మీ నష్ట మేరుగనిది స్మరణ నష్ట మేరుగనిది నిస్మరణ రాణి ఏదైనా పోనీయం తైనా రాణి ఏదైనా పోనీయం తైనా రాణి నీ మహిమా ani ni mara chuta natharamma evaru ni saati evaru ni saati ఉండరెవరు నీ తోటి ఎవరు నీ సాటి ఉండరెవరు నీ తోటి నా మనసు నీదంటే నీ కొరకే ఉంటి నా మనసు నీదంటీ నీ కొరకే ఉంటి దైవము నీవని నీ కనుగుంటి దైవము నీవని నీ కనుగుంటి రానిది పోని మహిమ క్లియర్ గారా ఇక్కడికి పన్నెండు శ్లోకాలైనవి ఇంకా ఆరు శ్లోకాలు ఉన్నాయి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష